ఓం జీవాత్మ సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు అని చింతన చేస్తూ ఉన్నాము అందులో ఆత్మ సద్రూపము చిద్రూపము ఉంది అని నిన్న మనం చింతన చేశాము ఈరోజు ఆత్మ ఆనంద స్వరూపం అని విచారం చేద్దాము అయితే జీవాత్మ స్వరూపం చేత ఆనందరూపుడే అయినప్పటికీ కూడా అతని ఎందు దుఃఖం యొక్క ప్రతీతి అగుచున్నందువలన ఈ దుఃఖానుభవము ఈ జీవునికి స్వాభావికమా లేక ఆగంతుకమా అని కించిత్ విచారం చేయాల్సి ఉంటుంది ఆ జీవాత్మ ఆనందరూపుడే అని విచారం చేద్దాము మొదలు ఈ జీవాత్మయందు అనుభూయమానమవుతున్నటువంటి ఈ దుఃఖము స్వాభావికమా ఆగంతుకమా అని విచారం చేద్దాము ఈ దుఃఖము జీవాత్మకు స్వాభావికము అని చెప్పినట్లయితే అనేక దోషాలు ప్రాప్తమవుతాయి ఎందుకంటే ఏది స్వాభావికం ఉంటుందో అది ఎప్పుడు కూడా నివృత్తి కావడానికి వీలుండదు ఏ విధంగా జలం యొక్క స్వాభావిక గుణము శైత్యము శీతలత ఆ శీతలతను జలం నుండి వేరు చేయగలమా నివృత్తి చేయగలమా చేయలేము అది స్వాభావికం వలన నివృత్తి అవటకు శక్యము కాదు అట్లే జీవునికి దుఃఖము స్వాభావికమన్నచో ఈ దుఃఖాన్ని పోగొట్టడానికి శక్యమే కాదు ఆ దుఃఖ నివృత్తి కోసమై నిష్కామ కర్మ యోగము ధ్యానము ఉపాసనలు మొదలైనటువంటి ప్రయత్నం కూడా చేయవలసిన అవసరం లేకుండా పోతుంది మరి ఇంతేకాకుండా జీవుడు ఆనందరూపుడు మరి బ్రహ్మ అభిన్నుడు అని చెన్నటువంటి వేద శాస్త్ర పురాణాలన్నీ కూడా వ్యర్థములు అని చెప్పవలసి వస్తుంది ఒకవేళ శిష్యుడు అనవచ్చు దుఃఖము స్వాభావికమే అని స్వీకరించినప్పటికీ కూడా దాని నివృత్తి కోసం ప్రయత్నం చేయొచ్చు కదా అంటే సంభవించదు ఎందుకంటే స్వాభావికమైనటువంటి దుఃఖము అది నాశనం ఒకటకు వీలు లేదు స్వాభావికమంటే మరి ఆ స్వరూపమైనటువంటి దుఃఖాన్ని నాశనం చేసినట్లయితే స్వరూపం చేత జీవాత్మనే నాశనం అవుతుంది అని చెప్పవలసి వస్తుంది అలాంటప్పుడు ఇక పురుషార్థం ఎవరికి చెప్పండి ఆ పురుషార్థాన్ని అనుభవించేవాడే లేకుండా పోతాడు బెల్లంనకు మాధుర్యము తన యొక్క స్వరూపం ఆ మాధుర్యాన్ని పోగొట్టాలని ఒకవేళ ప్రయత్నం చేసినట్లయితే ఆ బెల్లం యొక్క స్వరూపమే లేకుండా పోతుంది బెల్లమే మిగులదు అదే నాశనమైపోతుంది అట్లే దుఃఖం కూడా స్వాభావికమని ఒప్పుకున్నట్లయితే ఆత్మ స్వరూపమే నాశనము కావాల్సి వస్తుంది కానీ ఆత్మ నాశనం ఒకవేళ ఆత్మను నాశనమని చెప్పితే మోక్షమేవాడికి అందువల్ల ఆత్మ నాశనం లేనటువంటిది అవినాశి అరే అయం ఆత్మ అనుచిత్తి ఆకాశవత్సర్వగతశ్చ నిత్యో నిత్యశాయం పురాణం అని మొదలైనటువంటి శ్రుతులు చెప్తూ ఉన్నాయి ఆత్మ యొక్క నిత్యత్వం ఈ కారణం చేత ఆత్మకు దుఃఖము స్వాభావికము కాదు మరి ఆగంతుకమే అని చెప్పాలి అప్పుడు శిష్యుడు అంటాడు సరే స్వామిజీ స్వాభావికమైనటువంటి దుఃఖము ఇది ప్రయత్నం చేత నాశనం చేయబడినప్పటికీ అంటే కర్మ ఉపాసనలు మరియు శ్రవణము మననము నిధిధ్యాసనము మొదలైనటువంటి సాధనలు చేసినప్పుడు ఈ స్వాభావికమైనటువంటి దుఃఖము దూరమవుతుంది స్వరూప మాత్రం చేత ఆత్మ అవశేషంగా ఉంటుంది అందుకని దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నం చేయవచ్చు కదా అని అంటే నైనా దుఃఖం ను స్వాభావికమని ఒప్పుకొని దాని నివృత్తికి ప్రయత్నం చేయుట ఇది వ్యర్థ లే స్వామి ఇప్పుడు మీరు చూడండి అగ్నికి ఉష్ణత స్వాభావికమే కదా కానీ ఆ ఉష్ణత మణి మంత్ర ఔషధాదుల చేత నివర్తింపబడుతుందా లేదా చంద్రకాంత మణిని అగ్ని యొక్క సాన్నిధ్యంలో ఉంచినట్లయితే అగ్ని యొక్క స్వభావం ఉష్ణతే అయినా కానీ ఆ ఉష్ణత పోయింది తిరుగా శీతలంగా ప్రతీతి అగ్ని మరి మంత్రాదుల చేత కూడా అగ్ని యొక్క ఉష్ణతను నివృత్తి చేయవచ్చు ఔషధాలు కొన్ని చెట్ల యొక్క రసం చేత అగ్ని యొక్క స్వాభావికమైనటువంటి ఉష్ణతను తొలగించవచ్చు కానీ అగ్ని నాశనం అవుతుందా అగ్ని ఉన్నట్టే ఉంటుంది స్వరూపం చేత అగ్ని ఉంది కానీ అగ్ని యొక్క స్వాభావికమైనటువంటి ఏ ఉష్ణత ఉందో అది నివృత్తం అట్లే ఆత్మకు దుఃఖమును కూడా స్వాభావికమని ఒప్పుకొని కూడా స్వాభావికమైనటువంటి దుఃఖాన్ని అనేక సాధనాలను అవలంబించి దూరం చేసుకోవచ్చు స్వరూపం చేత మాత్రం ఆత్మ అవశేషమై ఉంటుంది ఆత్మ స్వరూపం చేత నాశనం కాదు అని ఒకవేళ శిష్యుడు ఈ విధంగా చెప్పినట్లయితే ఇది సంభవించదు ఎందుకనంటే అగ్ని స్వరూపం చేత ఉంటుంది ఉష్ణత మాత్రం నివర్తింపబడుతుంది అని అన్నావే అది కేవలం తాత్కాలికమైనటువంటి నివృత్తి మాత్రమే మణి మంత్ర ఔషధాలను తొలగించినట్లయితే మళ్ళీ అగ్ని యొక్క స్వాభావికమైనటువంటి ఉష్ణత పూర్వం వల్లే ఉండిపోతుంది అంటే ఈ ఉష్ణత యొక్క నివృత్తి ఏమైంది అంటే తాత్కాలికమే అయిపోయింది అట్లే ఆత్మకు కూడా దుఃఖం స్వాభావికమని చెప్పి ఆ దుఃఖాన్ని ఉపాయముల చేత నివృత్తి చేసుకున్నట్లయితే అది కూడా తాత్కాలిక నివృత్తి అనబడుతుంది ఎందుకంటే నువ్వు ఆ స్వాభావికమైనటువంటి దుఃఖాన్ని నివృత్తి చేసుకోవడానికి కర్మ ఉపాసన మొదలైనటువంటి సాధనాలను అవలంబించి దుఃఖ నివృత్తి చేసుకున్నావు ఆ సాధనాల చేత ఈ దుఃఖ నివృత్తి ఉత్పన్నమైంది మరి ఉత్పన్నమైనటువంటిది ఏది ఉంటుందో అది కాలాంతరం లోపల నశిస్తుంది అట్లే కర్మ ఉపాసనలను వదిలిపెట్టినట్లయితే మళ్ళీ దుఃఖము ప్రాప్తమవుతుంది ఏ విధంగా మణిమంత్ర ఔషధాల చేత అగ్ని యొక్క ఉష్ణత్వాన్ని శిరోధానం చేసినప్పటికీ ఆ మణిమంత్ర ఔషధాలను తొలగించినట్లయితే మళ్ళీ స్వాభావికమైనటువంటి గుణము అగ్నికి ఉష్ణత వచ్చేస్తుంది అట్లే ఆత్మకు దుఃఖము స్వాభావికము అని చెప్పి ఆ స్వాభావికమైన దుఃఖాన్ని కర్మ ఉపాసనలు మొదలైనటువంటి సాధనాల చేతాన్ని వర్తింపజేసుకుంటాము అని అంటే మరి ఆ కర్మలను వదిలినట్లయితే మళ్ళీ తిరిగి ఆత్మకు స్వాభావికమైనటువంటి దుఃఖం మళ్ళీ ప్రాప్తిస్తుంది అందుకని ఈ దుఃఖ నివృత్తి ఏదైతే ఉందో ఇది తాత్కాలికమే అనబడుతుంది అలాంటప్పుడు ఇక ఈ జీవునికి తాత్కాలికమైనటువంటి ముక్తి మాత్రమే స్తుంది అని చెప్పాలి నిత్యమైనటువంటి మోక్షము ఇతనికి లభించదు కాని మోక్షమును నిత్యము అని మనకు శృతులు స్మృతులు చెప్తూ ఉన్నాయి అఖండమానందమ రూపద్భుతం అని ఆత్మ యొక్క ఆనందము అఖండమైనటువంటిది దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైనటువంటిది నిత్యము నిరతిశయము నిరుపాధికము అయినటువంటి ఆనంద స్వరూపము మోక్షము ఈ విధంగా శృతులు మోక్షమును నిత్యముగా చెప్తూ ఉన్నాయి అస పునరావర్తతే అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ అనంటూ మోక్షమును నిత్యమని శృతులు చెప్పుచున్నందువలన తాత్కాలికమైనటువంటి ముక్తిని శృతులు ఆత్మకు చెప్పలేదు కావున ఈ దుఃఖము స్వాభావికమని ఒప్పుకున్నట్లయితే అత్యంత నివృత్తి అవటకు సంభవము లేదు కాబట్టి ఆత్మకు దుఃఖము స్వాభావికము కాదు మరేమనగా ఆగంతుకమే అని చెప్పాలి ఒకవేళ ఆత్మకు దుఃఖము స్వాభావికము అని స్వీకరించినట్లయితే స్వాభావికమంటే స్వరూపము అంటే అగ్నిని ఉష్ణము ఒక క్షణం కూడా విడిచి ఉండదు ఎందుకు దాని స్వాభావిక ధర్మం కాబట్టి అంటే ఎల్లప్పుడూ అగ్ని యొక్క స్వరూపమయ్యే ఉంది ఉష్ణత అట్లే ఆత్మకు దుఃఖం స్వాభావికమని ఒప్పుకున్నట్లయితే ఆత్మ యొక్క స్వరూపమే అని చెప్పవలసి వస్తుంది అంటే ఆత్మ ఏ అవస్థలో ఉన్నా దుఃఖం దాని స్వరూపం కాబట్టి సర్వత్రా దుఃఖం యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది అని చెప్పవలసి వస్తుంది ఎందుకనంటే సుషిప్తులో ఆత్మ ఉంది ఉదాసీన అవస్థలో ఆత్మ ఉంది సమాధిలో ఆత్మ ఉంది దుఃఖం స్వాభావికమన్నట్లయితే అక్కడ కూడా దుఃఖం యొక్క ప్రతీతి కావాలి సుషిప్తులో కూడా దుఃఖం యొక్క ప్రతీతి కావాలి ఉదాసీన అవస్థలో కూడా దుఃఖం యొక్క ప్రతీతి కావాలి సమాధిలో కూడా దుఃఖం యొక్క కావాలి అలాంటప్పుడు ఇంకా సమాధిని శీలించడానికి ఎవరైనా ప్రయత్నించగలరా కానీ సమాధిలో సుఖాన్ని అనుభవిస్తున్నట్టు సుషిప్తుల్లో సుఖాన్ని అనుభవిస్తున్నట్టు అనుభవం ఉంది సుషిప్తు నుంచి లేచినటువంటి పురుషుడేమంటాడు సుఖ మహామాప్సాప్సం అని నేను హాయిగా సుఖంగా నిధరించానంటాడు అంటే సుషిప్తులో సుఖముంది దుఃఖం లేదు కానీ ఆత్మ ఉంది మరి ఆత్మకు దుఃఖం స్వాభావికమని అంటే సుషిప్తుల్లో కూడా ఆ దుఃఖానుభూతి కలగాలి కదా కానీ ఆ విధంగా అనుభవం లేదే అందువల్ల ఆత్మకు సుఖమే స్వాభావికని దుఃఖము స్వాభావికం కాదు మరేమనగా దుఃఖము ఆగంతుకము అని చెప్పాలి మరి స్వామీజీ ఆత్మ సుఖస్వరూపము సుఖమే ఆత్మకు స్వభావికము దుఃఖము కాదు అని మీరు చెప్తున్నారు అలాంటప్పుడు మరి సుఖరూపమైనటువంటి ఆత్మకు ఈ దుఃఖం ఎందుకు కలిగింది చెప్పండి అనంటే శరీర పరిగ్రహం వల్లనే దుఃఖం కలిగింది ఆచార్యులు కూడా ఆత్మానాత్మ వివేకంలో చక్కగా విచారం చేశారు కదా ఏమనంటే దుఃఖం కేన భవతి అనే విధంగా శిష్యుడు ప్రశ్నిస్తే ఆచార్యుల సమాధానమేమని చెప్పారు శరీర పరిగ్రహాత్ అని చెప్పాడు శరీరము చేత సంబంధం పెట్టుకున్నప్పుడు దుఃఖం ప్రాప్తం అవుతుంది అంటే శరీరం గల వారికి ప్రతి వారికి కూడా దుఃఖము తప్పదు లోకంలో చక్రవర్తి ఉన్నాడు అనుకోండి అతను కూడా శరీరం ఉందా లేదా ఉంది మరి అతనికి దుఃఖం ఉందా లేదా ఉంది చక్రవర్తి అయితే కావచ్చు కానీ శరీరాన్ని పరిగ్రహించినందువలన అతనికి కూడా దుఃఖము తప్పదు ఎందుకంటే శత్రురాజులతో భయం ఉంటుంది శత్రువు యొక్క పీడ మరియు రాజ్యభారము మరి ధనధాన్య క్షయము స్త్రీపుత్రాది మరణము మరి వృద్ధాప్యం ప్రాప్తమైనప్పుడు మొదలైనటువంటి ఈ అవస్థల్లో అతనికి దుఃఖము తప్పకుండా కలుగుతుంది చక్రవర్తి అయితే కావచ్చు కానీ దుఃఖం మాత్రము తప్పదు అందుకని లోకంలో ఎవరు కూడా సుఖంగా ఉన్నారు అని చెప్పుట ఇది అర్థహీనమైనటువంటి మాటనే ఎందుకనంటే శరీరమును పరిగ్రహించినాడు కాబట్టి అతనికి దుఃఖం తప్పదు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మనకు జీవ శ్లోకాలు చెప్తూ ఉన్నాయి జన్మించుట అంటేనే దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం సర్వం దుఃఖం వివేకిన అని అంటూ యోగ సూత్రకారుడు చెప్పారు వివేకి అయినటువంటి వానికి సర్వం దుఃఖమే సంసారమే దుఃఖం అయినా గాని మోహంతో కూడి ఉన్నప్పుడు దుఃఖం కూడా సుఖము వలె జీవునికి దుఃఖాన్ని అనుభవిస్తూ కూడా ఆ దుఃఖాన్ని సుఖముగా భావిస్తాడు ఇది భ్రమ భ్రాంతి కానీ వాస్తవంగా శరీరాన్ని పరిగ్రహించాడు అని అంటే అతడు దుఃఖాన్ని తప్పకుండా అనుభవిస్తాడు ఏ విధంగానంటే చాలా దూరము వెడుతున్నటువంటి ఒక పురుషుడు తన తలపైన గొప్ప భారాన్ని పెట్టుకొని పోతూ ఉన్నప్పుడు అతనికి ఆ భార దుఃఖము కలుగుతూ ఉంటుంది కానీ మోహవశాత్ అది దుఃఖము దుఃఖముగా అనిపించదు ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ అయినా గాని తన యొక్క గమ్యానికి ఆ భారాన్ని మోసుకుంటూ వెళతాడు ఇంకా కృషి వాణిజ్యాలు మొదలైనటువంటి చేసేటువంటి వారికి అడుగు దుఃఖాలే కలుగుతూ ఉంటాయి అయినా గాని ఒక లాభాన్ని పొందేటువంటి లోభం చేత వాళ్లకు ఆ దుఃఖాలు కూడా సుఖాలుగానే ప్రతీతి అవుతూ ఉంటాయి ఇది కేవలము అవిద్య మోహము అని చెప్పాలి అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య సుచి సుఖాత్మ ఖ్యాతి హి అవిద్య అని అంటూ యోగ సూత్రకారులు చెప్పారు అనిత్యమైన వాటి నిత్యత్వ బుద్ధి అశుచి అయినటువంటి వాటి ఎందు శుచిబుద్ధి దుఃఖహేతువులైన వాటి ఎందు సుఖబుద్ధి అనాత్మయందు ఆత్మ బుద్ధి కలుగుట ఏదైతే ఉందో ఇది అవిద్య అని యోగ సూత్రకారులు చెప్పారు కాబట్టి దుఃఖం నందు కూడా సుఖం యొక్క ప్రతీతి జీవునికి అవుతుంది అనంటే ఇది కేవలం అవిద్యయే మోహమే అని చెప్పాలి అందువల్ల శరీరధారి ఎవరైనా సరే దుఃఖాన్ని అనుభవించక తప్పదు శుక్తి చేత కానీ శీతోష్ణాదుల చేత కానీ సర్ప వృష్టిక వ్యాఘ్రాదుల చేత గాని దుఃఖం తప్పకుండా కలుగుతుంది ఇంద్రాది దేవతలకు కూడా దుఃఖం తప్పదు ఇంద్రలోకే మహదు దుఃఖం రాజాపత్యే మహత్తరం అని అంటూ బ్రహ్మగీత చెప్తూ ఉంది ఇంద్రలోకంలో మహత్తరమైన దుఃఖం ఎందుకంటే ఇంద్రునికి క్షణక్షణం బాధనే క్షణక్షణం దుఃఖమే ఏ తపస్సు చేసిన ఇంద్ర పదవిని లాక్కుంటాడో ఎవడు ఈ స్వర్గం పైన దండెత్తి వచ్చి స్వర్గాన్ని ఆక్రమించుకుంటాడో నా ఇంద్ర పదవిని ఆక్రమించుకుంటాడో అనేటువంటి భయము అతనికి క్షణ క్షణం ఉంటుంది అందుకని ఇంద్రునికి కూడా దుఃఖం తప్పదు ఎందుకంటే ఇంద్రాదిలో కూడా శరీరం ఉంది అని మనం పురాణాల్లో శాస్త్రాల్లో వింటున్నాం వజ్రహస్త పురంధర అని అంటూ మనకు ఇంద్రునికి కూడా ఒక శరీరం ఉంది అని అంటూ ప్రమాణాలు వినబడుతున్నాయి అందుకని వారికి కూడా శరీరం ఉంది వారికి కూడా ఒక శరీరాన్ని ఒక విగ్రహాన్ని ఒక ఆకారాన్ని మనము భావించి వారిని ఆరాధిస్తూ ఉన్నాం కూడా అన్నప్పుడు వారికి కూడా శరీరం ఉంది మరి శరీరం అంటే తప్పకుండా దుఃఖం ఉంటుంది తప్పదు అయితే స్వామీజీ దేవతలకు కూడా దుఃఖం తప్పదు అనంటే మరి మనం వారిని ఆరాధిస్తున్నాం కదా మరి వారే దుఃఖ సంతప్తులైనటువంటి వారు మన యొక్క అభిష్టమును ఏ విధంగా వాళ్ళు నెరవేర్చగలరు అనంటే వాస్తవం ఉంది శరీరం ఉన్నందువలన వారికి కూడా దుఃఖం తప్పదు అయినా కాని మనం వారిని ఉపాసిస్తున్నాము అంటే ఇది నిరకము కూడా కాదు ఉపాసన వైయర్థ్యం కూడా కాదు ఎందుకంటే ఏ విధంగా ఒక చక్రవర్తి దగ్గరికి ఒక సామాన్య పౌరుడు వెళ్ళి తన అభీష్ట సిద్ధి కోసం ఏ విధంగా ప్రార్థిస్తాడో మరియు అతని యొక్క ప్రార్థన అనుగుణంగా చక్రవర్తి అతనికి కావలసినది ఇచ్చి పంపుతాడో అట్లే మనము కూడా దేవతలను నిష్కామంగా అనన్యమైనటువంటి భక్తితో ఆరాధించినట్లయితే వారి వారి యొక్క అభిష్టము నెరవేరుతుంది ముఖ్యంగా అంతఃకరణ శుద్ధి కలిగి సాధన చతు సంపత్తి ప్రాప్తమయ్యి తద్వారా ఇష్ట అనుగ్రహం చేత సద్గురు సతశాస్త్రాల యొక్క ప్రాప్తి ద్వారా శ్రవణాదులందు ప్రవృత్తుడయి తత్వాన్ని తెలుసుకొని ముక్తుడు కావడానికి సాధనముంది దేవత ఉపాసన అందుకని ఉపాసన వ్యర్థం కూడా కాదు సరే ప్రాసంగికాన్ని వదిలి ప్రకృతంలోకి రండి ఈ జీవుడు వాస్తవంగా ఆనంద స్వరూపుడే అయినప్పటికీ ఈ దుఃఖానుభూతి ఏదైతే ఉందో ఇది కేవలము ఆవిద్యకమే మోహమే భ్రాంతియే అని చెప్పాలి అయితే స్వామీజీ మరి జ్ఞానికి కూడా శరీరం ఉంటుంది కదా స్వామీజీ అన్నప్పుడు మరి అతనికి కూడా దుఃఖం ఉంటుంది అని చెప్పాలి కానీ జ్ఞాని ఎల్లప్పుడూ ఆనంద రూపంలో ఉంటాడు స్వమహిమలో ఉంటాడు ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తాడు అని మీరు చెప్తూ ఉంటారు కదా మరి శరీరం అయితే తనకు కూడా ఉంది కదా మరి తనకు కూడా దుఃఖము ఉంటుంది చెప్పాలి అని అంటే అవును తప్పకుండా ఉంటుంది జ్ఞానికి కూడా శరీరం ద్వారా కలిగినటువంటి దుఃఖము తప్పదు అయితే మరి అవివేకి వివేకి విశేషమేమిటి భేదం ఏమిటి స్వామీజీ జ్ఞాని కూడా దుఃఖపడుతూ ఉంటే ఇక అజ్ఞాని వలనే తాను కూడా దుఃఖపడుతూ ఉంటే ఆ జ్ఞానం యొక్క ప్రయోజనమేమిటి అని అంటే ఉంది అవివేకి అయినటువంటి వాడు లౌకికమైనటువంటి వ్యాపారాలు చేస్తూ కలిగేటువంటి దుఃఖాలను అనుభవిస్తూ తీవ్రమైనటువంటి వ్యథను పొందుతాడు కాని జ్ఞాని మాత్రము ఈ దుఃఖము అంతఃకరణ ధర్మము ఇది నా స్వరూపం కాదు నేను సచిదానంద స్వరూపాన్ని అని దృఢ నిశ్చయం కలిగి బాహ్యంగా దుఃఖపడుతున్నట్టుగా ఇతరులకు కనుపడుచున్నప్పటికీ కూడా ఆంతర్యంలో మాత్రం తాను సుఖంగా ఉంటాడు ఇది అంతఃకరణ ధర్మము దుఃఖం కలిగింది అని ఆ దుఃఖానికి కూడా సాక్షి చూస్తూ ఉంటాడు నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి ఆ అసంగోయం పురుష అని చెప్పిన ప్రకారంగా నేను ఈ దుఃఖం చేత గాని దుఃఖ దుఃఖ కారణమైనటువంటి అజ్ఞానం చేత గాని ఏ ఏమాత్రం సంబంధం వాడను ఎందుకు అనంటే నిరవయవత్వాత్ నేను నిరవయవ స్వరూపుణ్ణి అసంగస్వరూపుణ్ణి అని నిశ్చయించుకొని ఉంటాడు కాబట్టి అతడు ఎల్లప్పుడూ ఆనందరూపుడయ్యే ఉంటాడు కానీ అవివేకి అయినటువంటి వాడు ఆత్మస్వరూపాన్ని విచారించనందువలన ఈ దేహాదులనే ఆత్మ అనుకొని ఈ దేహాదులకు కలిగేటువంటి ఏ దుఃఖముందో అది నాకే కలిగింది అని తన యందు ఆరోపించుకొని అనాత్మ ధర్మాలను ఆత్మయందు ఆరోపించుకొని దుఃఖపడుతూ ఉంటాడు నేను శరీరమును నేను మనుష్యుణ్ణి నేను బ్రాహ్మణుణ్ణి క్షత్రుయుణ్ణి వైశ్యుణ్ణి శూద్రుణ్ణి బ్రహ్మచారిని గృహస్థుణ్ణి వానప్రస్థుణ్ణి సన్యాసిని అని ఈ విధంగా అవివేకి వాడు అనేక ప్రకారాలుగా వర్ణాశ్రమాది ధర్మాలను తన ఎందు ఆరోపించుకొని దేహంతో తాదయాత్మాన్ని పొంది దుఃఖపడతాడు ఇంత జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి భేదం అందువల్ల ఆత్మకు దుఃఖము అవిద్య చేత మోహం కాబట్టి ఆగంతుకమే అని చెప్పాలి స్వరూపం చేత ఆత్మ ఆనంద సుఖస్వరూపము అని తెలుసుకోవాలి అత ఆత్మన ఆనందరూపత్వముచ్చతే ఇప్పుడు ఆత్మ యొక్క ఆనందమును గురించి విచారించుదాము అయితే స్వామీజీ ఆత్మ ఆనందరూపముంది అని మీరు చెప్తూ ఉన్నారు మరి ఆత్మ ఆనందరూపం ఉన్నది అనడానికి ప్రమాణాలు ఏమిటి అని అంటే చెప్తున్నాను విను అంటాడు రసో వైసా అనంటూ తైత్త రెండు ఆరు లో చెప్పబడింది వై అంటే నిశ్చయముగా ఆత్మా ఆనందస్వ రూపే రసో వేస అని చెప్తు అక్కడే తోనే రసమి అయం లబ్ధ్వా ఆనందీబవతి కి ఏ అన్యా క్రాణ్యాత్ ఆకాశ ఆనందో న్యా ఏషి ఏ ఆనందయ్య సైషా ఆనందీమానందమ ఆత్మానం ఉపసంక్రామతి ఆనందం బ్రహ్మణో విద్వాన్ నీేతి కుత ఆనందో బ్రహ్మేతి విజానాత అని అంటూ అనేక ప్రమాణాలు ఆత్మ ఆనందరూపముంది అని విస్తారంగా చెప్పబడింది మరియు ఈ ఆనందమైనటువంటి ఆత్మనే బ్రహ్మము చేత అభిన్నమున్నది ఎందుకు బ్రహ్మము ఆనంద స్వరూపమే కాబట్టి ఆనందో బ్రహ్మేతి యజానాథ్ ఆ బ్రహ్మము ఆనంద స్వరూపం విధంగా గురుగువు తెలుసుకున్నాడు అంటే తన చేత ఆనందరూప బ్రహ్మమును అభిన్నముగా తెలుసుకున్నాడు అన్నప్పుడు ఆత్మ మరియు బ్రహ్మము ఇద్దరు భిన్నులు కారు మరే మనగా ఆనందరూపమైనటువంటి స్వరూపులేరే అని అంటూ తైత్రీయ శృతి చెప్తూ ఉంది మరియు విజ్ఞానం ఆనందం బ్రహ్మాన్ ఉపనిషత్తు కూడా చెప్తూ ఉంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపక్రమించి ఆ ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మానుభూతి కోసము పంచకోశ వివేక ప్రక్రియను ఆశ్రయించి చక్కగా ఆత్మ ఆనందరూపముంది అని సిద్ధి చేయడం జరిగింది తస్మాద్వా ఏ తస్మాత్ విజ్ఞానమయ అన్యోంతర ఆత్మ ఆనందమయ అని అంటూ అక్కడ పంచకోశాలను విచారణ చేస్తూ ఈ ఆత్మ ఆనంద స్వరూపమున్నది అని ప్రతిపాదిస్తూ శిర మోదో దక్షణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష ఆనంద ఆత్మ పుచ్చం ప్రతిష్ట అనంటూ అక్కడ ఆత్మ ఆనందరూపమున్నది అని సిద్ధి చేయడం జరిగింది కాబట్టి ఇత్యాది అనేక శ్రుతులు ఆత్మ ఆనందరూపమున్నది ఆనందరూప ఆత్మయే బ్రహ్మం చేత అభిన్నమైనటువంటిది అని జీవ బ్రహ్మలకు ఏకత్వాన్ని చెప్తూ ఆనంద స్వరూపాన్ని నిరూపణం చేయడం జరిగింది కాబట్టి ఇత్యాది అనేక శృతులు మనకు ప్రమాణాలుగా ఉన్నాయి కాబట్టి ఆత్మ ఆనంద స్వరూపమే అయితే ఆత్మ ఆనందరూపమున్నది అని మీరు చెప్తూ ఉన్నారు కదా మరి ఆనందం యొక్క లక్షణం ఏమిటి అని అంటే చెప్తున్నాను విన్నాయి ఆనందం అనగా నిత్యం నిరుపాధికం నిరతిశయం ఎత్ సుఖం స ఆనంద నిత్యమైనటువంటి నిరుపాధికమైనటువంటి నిరతిశయమైనటువంటి ఏ సుఖం ఉందో అది ఏ ఆనందము అనబడుతుంది ఆనందమే ఆత్మ యొక్క స్వరూపము అందువల్ల స్రక్చందన వనితాది విషయాల నుండి కలుగునటువంటి ఏ అనిత్యమైన సోపాధికమైన సాతిశేయమైనటువంటి సుఖం ఉందో అది ఆత్మస్వరూపము కాదు ఆత్మానందము కాదు అందువల్ల నిత్యము నిరుపాధికము నిరతిశయమైనటువంటి ఆనందము అది కేవలం స్వరూపభూత ఆనందమే ఎలాగా అనంటే సర్వానుభూతమైనటువంటి సుశుప్తి ఆనందం ఉందో ఈ సుశుప్తి ఆనందంలో ఆత్మానందం యొక్క లక్షణము విద్యమానమై ఉంది కాబట్టి సుషుప్తి ఆనందమే ఆత్మానందము అని తెలుసుకో అయితే స్వామీజీ సుషిప్తిలోని ఆనందము నిత్యము నిరుపాధికము నిరత్సయము ఉన్నందున ఆత్మానందమే అని మీరు చెప్తూ ఉన్నారు కానీ సుషుప్తులో ఆనందం యొక్క అనుభూతి మాకు కలగడం లేదే అక్కడ కేవలం దుఃఖం యొక్క అభావము దుఃఖం యొక్క నివృత్తి మాత్రం మాకు అనుభూతమగుతున్నది కానీ ఆత్మానందము అని ఏమి మాకు అనుభవానికి రావడం లేదే అందువల్ల సుషుప్తి ఆనందము ఆత్మానందం అని మీరు ఎలా చెప్తున్నారు అంటే విను నాయన లోకంలో సుషుప్తి అవస్థ నుండి ఉత్నమైనటువంటి పురుషుడు అహం ఏతావంతం కాలం సుఖం అప్స్వాసం అని ఈ విధంగా సుషుప్తి ఆత్మానందాన్ని పరామర్శించి చెప్తాడు నేను ఇంతవర దగ్గర సుఖంగా నిద్రించాను అని సుషుప్తి ఆనందం అంటే ఆత్మానందాన్నే పరామర్శించి చెప్తున్నాడు మరి ఏదైతే స్మరించి చెప్పబడుతుందో అది పూర్వ అనుభూతమయ్యే ఉంటుంది పూర్వము అననుభూతమైనటువంటి విషయము స్మరించి చెప్పడానికి వీల్లేదు స్మృతి ఏదైతే ఉంటుందో అది అనుభవపూర్వకమయ్యే ఉంటుంది కాబట్టి సుషుప్తులో ఆనందాన్ని అనుభవించాడు ఆ సుషుప్తులో ఏ విధమైనటువంటి విషయాల చేత ప్రాప్తమైనటువంటి ఆనందము కాదు మరియు నిత్యమైనటువంటిది నిరతిశయమైనటువంటి ఆనందం అది అందువల్ల అది ఆత్మానందమే అని చెప్పుట సమంజసమే అవుతుంది అయితే స్వామీజీ మీరు ఏ ఆత్మానందం యొక్క లక్షణం చేశారు నిత్యత్వం నిరుపాధికం నిరతిశయమైనటువంటి ఆనందము ఆత్మానందము అని మీరు చెప్పారు కదా అది సుషుప్తి ఆనందంలో మీరు అన్వయించి చెప్పండి అని అంటే సరే చెప్తాను విను మొట్టమొదలు సుషుప్తి ఆనందము నిరుపాధిక ఆనందము అని చెప్తున్నాము విను స్రక్ చందనాది విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉపాధులనపడతాయి స్ట్రక్ అంటే పూలమాల చందనము అట్లే ఆది శబ్దం చేత స్త్రీ మొదలైనటువంటి విషయాలను ఉపాధులుగా తెలుసుకో వాటి చేత కలుగునటువంటి ఏ సుఖమున్నదో అది ఔపాధిక సుఖము ఉపాధి నిమిత్తము చేత కలిగినటువంటి సుఖము కాబట్టి దానికి ఔపాధిక సుఖము అని చెప్పాలి సుషుప్తులో ఏ విధమైనటువంటి ఉపాధులు లేనందువలన గాఢమైనటువంటి నిద్రలో సరక్చందన వనితాదులు లేనందువలన మరి సుఖం యొక్క అనుభూతి మాత్రం ఉన్నందువలన ఆ సుఖానుభూతి ఏదైతే ఉందో నిరుపాధికమైనటువంటి సుఖము కాబట్టి అది ఆత్మానందమయ్యే ఉంటుంది ఇది సర్వై అనుభూయతే అందరి చేత అనుభవింపబడుతుంది సుషిప్తులో ఏ విధమైనటువంటి ఉపాధుల వల్ల కలిగినటువంటి ఆనందం కాదు అది స్వాభావికమైనటువంటి ఆనందం నిరుపాధికమైనటువంటి ఆనందం అదే ఆత్మానందము అట్లే నిరదిశే ఆనందం కూడా సుక్షిప్తి ఆనందాన్ని చెప్పవచ్చు ఎందుకంటే తదితర ఉపనిషత్తులో ఆనందం మీమాంసలో మనుష్యానందం మొదలుకొని హిరణ్య గర్భానంద పర్యంతం ఏకాదశ ఆనందాలు ఏవేతే ఉత్తరోత్రం శతాధికముగా చెప్పబడినవో ఆనందాలన్నీ కూడా సాతిశయ ఆనందాలు ఒకదానికంటే మరొకటి అధికమైనటువంటి ఆనందము గలవై ఉన్నది అతిశయమంటే ఆధిక్యత అంటే ఒక ఆనందం కంటే శతాదిక ఆనందం ఇంకొకటి ఉంది దానికంటే శతాధిక ఆనందం ఇంకొకటి ఉంది అన్నప్పుడు అవన్నీ కూడా సాతి సేములు అనబడుతున్నాయి అంటే వాటికంటే ఇంకా అధికమైనటువంటి ఇంకో ఆనందం ఉంది కానీ ఆత్మానందం ఏదైతే ఉందో బ్రహ్మానందం ఏదైతే ఉందో దానికంటే అధికమైనటువంటి ఆనందం ఇంకొకటి లేనందువలన ఆ ఆనందము సుషుప్తులు అనుభవించుతున్నందువలన ఆ సుషుప్తి ఆనందము నిరతిసే ఆనందము అదే బ్రహ్మానందము అదే ఆత్మానందము అని నిర్వివాదంగా చెప్పవచ్చు ఎందుకనంటే తనకు జాగ్రత్త అవస్థలో అత్యధికమైనటువంటి సుఖాన్ని కలిగించేటువంటి స్రక్ చందన వనితాదులు ఏవైతే ఉండి ఉండెనో అవన్నీ కూడా సుషుప్తి సమయంలో తన సాన్నిధ్యంలో విద్యమానమై ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా వదిలేసి సుషుప్తి ఆనందాన్ని అనుభవిస్తాడు ఒకవేళ సుషుప్తి నుంచి లేపినప్పటికీ కూడా మళ్ళీ ఆ సుషుప్తి ఆనందాన్ని స్మరిస్తూ మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు అనంటే ఆ సుషుప్తిలో ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నాడో ఆ ఆనందం కంటే అధికమైనటువంటి ఆనందాలు ఈ బాహ్యమైనటువంటి ఉపాధులు సాధనాల్లో అతనికి లభ్యము కాదు సుసూప్తి ఆనందానికంటే అధికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటివి ఈ ఉపాధులు కావు అందువల్ల సుసూప్తి ఆనందము నిరతిశయ ఆనందము అనబడుతుంది మరియు సుసూప్తి ఆనందము నిత్యమైనది అని ఏ విధంగా చెప్పబడుతుంది అనంటే జాగ్రత్త స్వప్నాల్లో ఏ వైసీకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడో సక్చందన వనితాదుల ద్వారా ఈ విషయాలు భిన్న భిన్నం ఉన్నందువలన పరిచ్ఛిన్నమై ఉన్నందువలన వాటి ద్వారా ప్రాప్తమవునటువంటి సుఖము కూడా పరిచ్ఛిన్నమైనటువంటిదే కానీ సుషుప్తిలో ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నాడో అది నిత్యమైనటువంటిది ఏకరూపమైనటువంటిది పరిపూర్ణమైనటువంటిది అజన్యమైనటువంటిది అంటే సుషుప్తులో ఏ ఆనందం ఉందో అది ఉపాధుల ద్వారా పుట్టినటువంటిది కాదు కదా అందువల్ల అది అజన్యం సుఖము అందువల్ల అది నిత్యము అనబడుతుంది అయితే స్వామీజీ మరి ఆత్మానందమే సుషుప్తులో అనుభవింపబడినటువంటి ఆనందము అది నిత్యమైనటువంటి ఆనందము అని మీరు చెప్తున్నారు కదా నిత్యం అంటే అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో ఉండాలి కదా మరి ఆ సుషుప్తిలో ఏ ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడో ఆ ఆత్మానందము జాగ్రత్త స్వప్నాల్లో కూడా అనుభవింపబడాలి కదా ఎందుకంటే నిత్యం అని మీరు కదా నిత్యమైనటువంటిది అన్ని కాలాల్లో ఉండాలి అన్నప్పుడు జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ కూడా ఆనందము అనుభవింపబడాలి కానీ ఆ విధంగా అనుభవం లేదే అనంటే ఉంది జాగ్రత్తలో మరి స్వప్నంలో కూడా ఆ ఆత్మానందము ఉంది కానీ వైషయిక వృత్తుల చేత ఆవరింపబడి ఉంది అందువల్ల అది అనుభవానికి రావడం లేదు అంతఃకరణ వృత్తి విషయాలతో సంబద్ధమై ఉన్నందువలన క్షణ వృత్తులు మారుతూ వృత్తి యొక్క కొనసాగుతూ ఉన్నందువలన ఘటాకార వృత్తి పటాకార వృత్తి ఇట్లా అనేకమైనటువంటి వృత్తులు ఉదయిస్తూ నష్టమవుతూ ఉదయిస్తూ నష్టమవుతూ ఈ వృత్తుల యొక్క సంతానం కొనసాగుతున్నందువలన ఈ సందడిలో ఆత్మానందం యొక్క అనుభవము కలుగుటలేదు కానీ ఆత్మానందము అన్ని అవస్థల్లో ఉంది అయితే స్వామీజీ ఈ అంతఃకరణ వృత్తులు ఉన్నాయో ఇవి కార్యములనపడతాయి కదా మరి వీటన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి కారణభూతమైనటువంటి ఆనందము ఈ కార్యభూతములైనటువంటి వృత్తుల చేత ఏ విధంగా ఆవరింపబడుతుంది స్వామీజీ ఆవరింపబడుతుంది ఏ విధంగా ఆదిత్యుడు మేఘము చేత ఆవరింపబడినట్టు అగ్ని ధూమము చేత ఆవరింపబడినట్టు రజ్జువు సర్పము చేత ఆవరింపబడినట్లు బ్రహ్మానందం కూడా అంతఃకరణ వృత్తుల చేత కార్యభూతమైనటువంటి అంతఃకరణ వృత్తుల చేత ఆవరింపబడుతుంది ఏ విధంగా అవివేకులు బాలురు అయినటువంటి వారు మేఘము సూర్యుణ్ణి కప్పినప్పుడు సూర్యుడు ఆవరింపబడ్డాడు సూర్యుడు కనపడకుండా పోయాడు మేఘము కప్పేసింది అని ఏ విధంగా వ్యవహారం చేస్తారో అట్లా అవివేకుల యొక్క దృష్టి చేత అంతఃకరణ వృత్తుల ద్వారా ఆత్మానందము ఆవరించబడింది అని వ్యవహరింపబడుతుంది కానీ వివేకి దృష్టి చేత మాత్రము వాస్తవంగా ఆత్మానందం ఆవరింపబడటం లేదు విచారించి చూసినట్లయితే మేఘము సూర్యుని ఆవరించగలదా చెప్పండి వాస్తవంగా ఆవరింపబడింది ఎవరు సూర్యుడా లేక మన యొక్క దృష్టియా విచారించి చూడండి సూర్యుణ్ణి ఎప్పుడు కూడా మేఘము ఆవరింపజాలదు ఎందుకనంటే మేఘము కప్పబడినది అనేది ఎవరి యొక్క వెలుతుల్లో తెలియబడుతుంది ఎవరి ప్రకాశంలో తెలియబడుతుంది సూర్యుని ప్రకాశంలోనే మేఘము సూర్యుణ్ణి ఆవరించింది అని తెలియబడుతుంది అంటే సూర్యుని ప్రకాశం లోపమైందా లోపం కాలే కదా కొన్ని కోటాను కోట్ల యోజన విస్తీర్ణమైనటువంటి సూర్యుడిని ఈ అత్యంత అల్పమైనటువంటి మేఘం ఏ విధంగా ఆవరించగలదు చెప్పండి వాస్తవంగా మన దృష్టి ఆవరింపబడింది అంతేగాని సూర్యుడు ఆవరింపబడలేదు అట్లే ఆత్మానందం ఎప్పుడు కూడా ఆవరింపబడదు మరి ఏమిటి అని మన దృష్టి ఆవరింపబడింది ఆవరింపబడినట్టు వలె వ్యవహరింపబడుతుంది కానీ వాస్తవంగా ఆవరింపబడలేదు అందువల్ల వివేకులు అంతర్ముఖులు అయినటువంటి మహాత్ములు నా యొక్క స్వరూపభూత ఆనందం ఏదైతే ఉందో మూడు కాలములలో ఏక రూపముగా ఉంది అని విచారించి బ్రహ్మానందాభిన్నమైనటువంటి సుసుప్తి ఆనందాన్ని అనుభవిస్తారు జాగ్రత్తలో స్వప్నంలో మరియు సుషుప్తిలో ఏకరీతిగా ఆ నిత్యమైనటువంటి స్వరూపభూత ఆనందాన్ని అనుభవిస్తారు అందువల్ల ఆత్మానందము నిత్యమైనటువంటిది కావున బ్రహ్మానందం కంటే భిన్నము కాని సుషుప్తి ఆనందమునకు కూడా నిత్యత్వము సిద్ధమైనది సుషుప్తి ఆనందము వాస్తవంగా ఆత్మానందమే అయినప్పటికీ అజ్ఞానం చేత ఆవరింపబడి అనుభవింపబడుతున్నందువలన ఇది ఆవృత సుఖం అనపడుతుంది అందువల్ల ఆత్మానందం యొక్క లక్షణంలో నిరుపాధికము నిరతిశయము నిత్యము అను విశేషణములతో పాటు నిరావరణము అని కూడా ఒక విశేషణాన్ని జోడించుకోవాలి ఇది మహాత్ములకు సమాధిలో అనుభవం ఉంది అయితే సుషిప్తి ఆనందానికే ఆత్మానందం అనంటూ చెప్తూ వచ్చారు కదా అంటే ఇది సర్వానుభవ సిద్ధం కాబట్టి అందరికీ సులభ రీతి చేత తెలియజేయుట కోసము దృష్టాంతంగా సుషిప్తి ఆనందాన్ని ఇచ్చి చెప్పడం జరిగింది కానీ ఆత్మానందము నిరావరణమైనది అందువల్ల ఈ నిరావరణం విశేషణాన్ని కూడా ఆత్మానందం యొక్క లక్షణంలో నివేశము చేసుకోవాలి కనుక ఆత్మకు కూడా సచ్చిదానంద బ్రహ్మత్వము స్పష్టమవుతున్నది ఆనందో బ్రహ్మేది వేజానాథ్ అని చెప్పిన ప్రకారంగా ఏ బ్రహ్మమైతే ఆనందరూపమై ఉందో ఆ ఆనందం చేత అంటే బ్రహ్మానందం చేత అభిన్నమైనటువంటి ఆత్మానందము మన అనుభవ స్వరూపమై ఉన్నందువలన ఆత్మ కూడా బ్రహ్మమే అని తెలియబడుతుంది అయితే స్వామీజీ మరి ఈ జీవాత్మ పరబ్రహ్మ స్వరూపమే అయినప్పుడు అది ఏ విధంగా అనుభవానికి వస్తుంది చెప్పండి అంటే వేదాంత శాస్త్రం యొక్క తాత్పర్యము షడ్విధ లింగముల చేత నిర్ణయింపబడుతుంది కాబట్టి షడ్విధ లింగముల చేత వేదాంత వాక్యాలను శ్రవణం చెయ్యాలి శ్రవణం తరో పూర్వం మననం తదనంతరం నిధిధ్యాసనమిత్యేత పూర్ణబోధస్య కారణం అనంటూ మనకు సుగరహస్యోపనిషత్తు చెప్తూ ఉంది శ్రీ గురుదేవుని యొక్క ముఖార నుండి వేదాంత వాక్యాలను షడ్లింగ సహితముగా శ్రవణం చెయ్యాలి షడ్లింగాలంటే ఉపక్రమ ఉపసంహార ఏకలింగము అభ్యాసము అపూర్వత ఫలము అర్థవాదము ఉపత్తి అని ఈ ఆరు లింగముల చేత వేదాంత వాక్యాలను శ్రీ గురుదేవుని యొక్క ముఖార విందం నుండి శ్రవణం చెయ్యాలి ఆ శ్రవణం చేసిన దాన్ని యుక్తుల చేత మననం చెయ్యాలి భేద అభేద సాధక యుక్తి అంశే అద్వితీయ బ్రహ్మక చింతన్ మననికయ్య జీవ బ్రహ్మల భేదమును నిరసనం చేస్తూ అభేదమును సాధించేటువంటి అనుకూలమైనటువంటి యుక్తుల చేత అనుమాన ప్రమాణము ఉపమాన ప్రమాణము అర్థాపత్తి ప్రమాణము మొదలైనటువంటి యుక్తుల చేత చక్కగా చింతన చేయుట ఇది మరణం ఈ ప్రకారంగా మరణం చేసి తదనంతరం నిధిధ్యాసనం చేయాలి అనాత్మాకార వృత్తికు త్యాగకరకే వ్యవధాన రహిత ఆత్మాకార వృత్తికి స్థితి నిధిధ్యాసం కయ్యే అనాత్మాకార వృత్తులను అన్నింటిని కూడా త్యాగం చేసి వ్యవధాన రహితమైనటువంటి అంటే ఎడము లేకుండా అంటే నిరంతరమైనటువంటి ఆత్మకార వృత్తుల యొక్క సంతానము ప్రవాహమును కొనసాగించుట ఇది నిధిధ్యాసనం అనబడుతుంది ఆ నిధిధ్యాసనం పరిపక్వ అయినట్లయితే సమాధి సిద్ధించుతుంది ధ్యాతృధ్యానే పరిత్యజ క్రమాధ్య గోచరం నివాత దీపవత్ సమాధిర సమాధిరభిధీయతే ధ్యాత ధ్యానము ధేయము అయినటువంటి ఈ త్రిపుటిని కూడా వదిలేసి కేవలం ధ్యేయాకారమైనటువంటి వృత్తి సంతానం ఏదైతే ఉందో వృత్తి ప్రవాహం ఏదైతే ఉందో అని సమాధి అనబడుతుంది ఏ విధంగా అనంటే నిశ్చలమైనటువంటి నిర్వాత స్థలములో దీపం ఏ విధంగా నిశ్చలంగా ప్రకాశిస్తూ ఉంటుందో ఏ ఏమాత్రం కూడా కదలిక లేకుండా ఎట్లు ప్రకాశించునో అట్లా ఆత్మాకార వృత్తి ఏ విధమైనటువంటి విక్షేపాన్ని పొందకుండా చాంచల్యాన్ని పొందకుండా ఏకాగ్రమయి ధయాకారమీ ఆత్మను విషయం చేస్తూ ఆ వృత్తి యొక్క ప్రవాహం కొనసాగుతుందో అది సమాధి అనపడుతుంది అంటే సమ్యగ్ ఆధీయతే ఇది సమాధి బహిర్ముఖమైనటువంటి అంతఃకరణ వృత్తులనన్నింటినీ కూడా చక్కగా అభ్యాస వైరాగ్యాభ్యాంత నిరోధ అని చెప్పిన ప్రకారంగా చక్కగా అభ్యాసము వైరాగ్యముల చేత ఆ వృహిర్ముఖ వృత్తులన్నిటిని కూడా ప్రయత్నపూర్వకంగా అంతర్ముఖం చేసి ఆత్మాకారం చేసి కేవల ఆత్మాకారమైనటువంటి వృత్తి ప్రవాహమును కొనసాగించుట ఇది సమాధి అనబడుతుంది ఈ విధంగా చక్కగా శ్రవణము మరణము నిధిధ్యాసనము మొదలైనటువంటి సాధనాలను అవలంబించి చక్కగా ఆత్మతత్వాన్ని విచారించి శ్రవణాదులకే విచారం అంటాం కదా ఈ విధంగా విచారించి ప్రత్యేక భిన్న పరబ్రహ్మ స్వరూపమును అంటే నేనే ఆ పరబ్రహ్మమును పరబ్రహ్మమే నేను అని ఈ విధంగా దృఢ నిశ్చయము చేసుకున్నట్లయితే అనుభవానికి వస్తుంది ఈ అనాత్మకారమైనటువంటి అహంకర్త మమ ఇదం కర్మ నేను కర్తను నాకు ఈ విధమైనటువంటి కర్తవ్య కర్మ ఉంది అనేటువంటి కర్తృత్వము మరియు ఆ కర్మఫలం యొక్క భోక్తృత్వము వీటినన్నిటినీ వదిలిపెట్టి మరి తన యందు ఆరోపింప చేసుకున్నటువంటి వర్ణాశ్రమాది అభిమానమును సంపూర్ణంగా వదిలేసి కేవలము బ్రహ్మ వాహమస్మి అహమేవ బ్రహ్మ అని ఈ విధంగా చింతన చేస్తు ఆ బ్రహ్మాభ్యాసము యొక్క ప్రయత్నమును కూడా వదిలిపెట్టినట్లయితే అప్పుడు వృత్తి పరబ్రహ్మమునందు పొందుతుంది అటువంటి అవస్థయే బ్రాహ్మీ స్థితి అనబడుతుంది అప్పుడే బ్రహ్మానుభూతి కలుగుతుంది కర్పూరమన సైంధవంశీయంచే విలీయతే అని అంటూ సాండిల్యోపనిషత్తు చెప్తుంది ఏ విధంగా కర్పూరము అగ్నిలో విలీనమైపోతుందో ఉప్పు నీటిలో ఏ విధంగా విలీనమైపోతుందో అట్లా మనస్సు బ్రహ్మవునందు విలీనమవుతుంది ఎప్పుడు సంధీయ మానంచునఃపున బహిర్ముఖమైనటువంటి అంతఃకరణ వృత్తులను ప్రయత్న పూర్వకంగా ఆత్మాకారం చేస్తూ ఆత్మయందే స్థిరపరిచినట్లయితే నిరంతర ధ్యానము చేత మనస్సు తద్రూపమైపోతుంది బ్రహ్మమునందే విలీనమవుతుంది బాహ్యమైనటువంటి స్పృహ లేనటువంటి అవస్థ ప్రాప్తమవుతుంది అటువంటి స్థితిని ఎప్పుడైతే అంతఃకరణము కొందుతుందో అదే బ్రాహ్మీ స్థితి అనబడుతుంది అప్పుడే ఈ బ్రహ్మానుభూతి కలుగుతుంది ఇటువంటి అవస్థను చేరుకున్నటువంటి వివేకి అయినటువంటి పురుషుడు స్వఅనుభవ రూప ఆనందాన్ని అనుభవిస్తాడు ఆ ఆనందానుభూతి తాను మాత్రమే తెలుసుకోగలుగుతాడు ఇతరుల ద్వారా అది తెలియబడేది కాదు ఆ స్వరూపభూత ఆనందాన్ని ప్రతిపాదించినటువంటి వేదము కూడా అతని అనుభవాన్ని వర్ణించి చెప్పజాలదు ఏ ఈశ్వరుడైతే ముముక్షువును అనుగ్రహించుడ కోసము గురురూపంలో వచ్చి తత్మస్యాది మహావాక్యాలను బోధించి ముముక్షునకు ఆత్మతత్వాన్ని బోధించిన వాడైనప్పటికీ కూడా ఈ ముక్షువుకు ప్రాప్తమైనటువంటి స్వరూప ఆనంద అనుభూతి ఏదైతే ఉందో దాన్ని ఆ ఈశ్వర అభిన్న గురుదేవుడు కూడా తెలుసుకోజాలడు అందుకని ఏ పుత్ర ఏ నాయనా అటువంటి అనిర్వచనీయమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ ఈ లోకంలో ఒక అజ్ఞాని వలె చరించు నివు అనుభవించినటువంటి ఆత్మానందాన్ని ఆత్మ జ్ఞానాన్ని అనధికారులైనటువంటి వారికి బోధించకు నా పృష్టే క్చిత్ బ్రూయాత్ న్యాయే న పృచ్ జానన్నపిచ మేధావి జడవల్లో కమాచరేత్ అనంటూ సన్యాసోపనిషత్తు మరి యోగవాసిష్టము మనుస్మృతి మొదలైనటువంటి శాస్త్రాలు చెప్తున్నందువలన అడగకుండా ఎవరికి ఆత్మతత్వాన్ని బోధించకూడదు మరి అన్యాయంగా అడిగేటువంటి వానికి కూడా ఆత్మతత్వాన్ని బోధించకూడదు అని శాస్త్రం చెప్తూ ఉంది కాబట్టి మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పాడు గదా ఇదంతేనా తపస్కాయ నా భక్తనా న శుశ్రూషవే వాచ్యం నం యోభ్యసూయతి తపస్సు లేనటువంటి వారికి అభక్తులకు మరియు గురు శుశ్రుస్వా మొదలగునవి చెయ్యని వారికి నన్ను టువంటి వారికి ఈ ఆత్మతత్వాన్ని ఈ గీతాతత్వాన్ని బోధించకూడదు అని అంటూ చెప్పాడు కదా అందువల్ల నీవు కూడా నీ స్వరూపభూత ఆనందాన్ని అనుభవిస్తూ స్వమహిమలో ఉంటూ ఒక అజ్ఞాని వలె లోకములో విహరిస్తూ ఉండు అని ఈ ప్రకారంగా ఆత్మ సత్తు చిత్తు ఆనంద స్వరూపమున్నది ఆ సచిదానంద స్వరూపమే బ్రహ్మం యొక్క స్వరూపం కాబట్టి ఈ జీవాత్మ బ్రహ్మం కంటే భిన్నుడు కాదు మరే మనగా బ్రహ్మమేవతి బ్రహ్మవేద ఆప్నోతి పరం ఆనందం బ్రహ్మ విద్వాన్ నా బిభేతి కుత అని ఈ విధంగా శృతులు చెప్తున్న ప్రకారంగా బ్రహ్మముని తెలుసుకున్నటువంటి బ్రహ్మమే అవుతాడు అని ఈ విధంగా ఆత్మ యొక్క సచ్చిదానంద రూపమును యథామతిగా చింతన చేశాము దీన్ని పునఃపున మల్లి మల్లి బాగా మననం చేసి నిరుధ్యాసనం చేసి ఆ సచ్చిదానంద స్వరూపాన్ని మీరు కూడా అనుభవానికి తెచ్చుకొని ఆ బ్రహ్మానంద రసామృతాన్ని ఆస్వాదిస్తూ ధన్యులు అవుదురుగాక హరి ఓం తత్సం సహనాభవతు సహనోభునక్తు సహర్యం కరవావహ తేజస్వినధీతమస్తు మావిహై ఓ శాంత శాంత శాంతి